నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా నేటి రాత్రి అంత వల్ల కాటి ఎందుకు కావలయండి ఉదయమున ఇంటికి వచ్చుతున్నప్పుడు ఈ కొండ నిండా కొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురాభాండము నాకు అహో సురాభాండమా కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తికే విశ్వ విశ్వంపరాదేవికి ఆస్థానం బగమదీయ భుజపీఠిపై ఇచ్చింది అరుగు దంగలకు మగలం నిచ్చిగి వంతుగా తారాడుకుల తల గే కమలకు పది పంతీ ఠాకి తొట్ట రెలకి రెలత ఇంజీ ఎల్ కల్ షగిరి చదికీ बोलोलो देने मत बोलना 나가 패길 패길 내 거물레 계속 둘레 비꼴닌타 마르다 했길라 아아아아아 లేదన్ను కొంతిరేమో చోర ఓహో ఎంత పొరబడితిని ఎంత పొరబడితిని సగము కాలుతూ బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవమున ప్రాణిగా భావించి తిరిగదో అయ్యయ్యో ఈ కళేపరపు స్థితి ఎంత జాలింగులు పెరిగి ఎంత జాలింగులు పెరిగి నిత్యముని కుమావుడని ప్రాణం బుండనందా ఎంతో అల్లాడను ఈ శరీరము ఎంతో అల్లాగిన ఈ శరీరము ఇప్పుడి చక్కలం కాలుతో ఆ ఇల్లా నుత్రులను తోలేవారు కప్పింపగన్ను విచిత్రమైన ప్రకృతి విచిత్రమైన ప్రకృతి జటిల్చిపోయినవి కానీ ఈ శ్మ స్థలం కన్ను मंडा जोड़ो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 Oh <laughs> పోయే ఇదురంగ స్థలం ఇది మదన దూత తీర్చు బుస్తుయ మునిగిపోయిన మధుర తమస్సులో మునిగిపోయిన తొత్త దాని మీద పై గ్రూపోయా నీల నీల నీల ఆది లేదు నిణపరానదా దా నిందల ింది దెడావా చానిల నికాందిం దాలావావావావాలింాటి అగింది. ఇలాంటి వైరాజ్యములు కలుగుతుందట సహజమే ఇక నా మంచ దగ్గరకు పోయేది అయ్యయ్యో దారి బొత్తుగా నిర్ణయించలేకున్నాను ఈ చితులోని కష్టములు నేను ఇప్పుడు దీపముగా ఉపయోగించుకున్నాను ఆహా ఆహా చక్రవర్తులకు సేవకా జన్మ పట్టు బంగారపు కలదీపుల కంటే నా ఇప్పటి నీచ స్థితికి ఈ కొరవే మిత్రి చతురం అయ్యో ఈ కురవి అప్పుడే ఆడనది పోనీ పాడవచ్చు దురవస్థ వచ్చినది ఆహా లోకములోని కష్టములన్నీ నన్నే కోరి వరించినట్లున్నవి కొన్నా ఇన్ని కష్టములు ఎవరు అనుభవించరు అయ్యో నేను రాజ్య పరిష్ నుండి గతించిన మరల కష్టములకు తావెక్కడ దొరుకును కదా రాజ్య వియోగములకై దుఃఖింపను మహారణ్యవాసాది ఘోర దుఃఖములన్నీ సంభవించను గెలింపను కడకు అతి నీచుడు మొదలయి చండాల దాస్యం కూడా పరిచపింపను కానీ చేపట్టిన రాది నన్నే పరమదైవముగా భావించుతూ నా మూలమును తమగంత లేసి కష్టమును సంభ్రదించు క్షమాగుణ సంపత్నికే సహించుటయే కాక తన్ను ఒక్కనికి క్షగనమ్ము కొడుట నీచంబులని సంకోచించినప్పుడు సత్య ప్రతిష్టకయ్యనత్ నీచకృత్యంబులు సిగములములయవరిని నాకు ఉత్సాహాలు కలిగించే కాపాడిన అర్థాంజలక్ష్మి చక్రమతి దేవి అసూర్యం పశ్చా నీ రాణి వాస సంక్షింబేమయ్యను అయ్యయ్యో సాధ్వీమని నీ పతి పతికి ఎండగను నీ మోసమయ్యురా కావలసి వస్తే కదా లయనా నేడు నిన్ను మరల ఎన్నడు చూడగలుగుదు తండ్రి ఎన్నడు చూడగలుగుదు దాస దాసీ జనముల చేతుల నుండి అడుగుత పెట్టమున పెంచిన నిన్ను నిష్ట దాస్యం గొప్పల విపత్తులొక్కటక్కటిక తలంపునకు వచ్చి విపత్తులొక్కటొక్కటిక తలంపునకి వచ్చి ధైర్యమును మరింత మాపుత్ర నాకై కదా రారాదు బిట్ట ఇల్లాలు దిక్కుమాలి పొల గొంపలు దాగరగట్టి అల్లాడుటి కఠినాత్మ హరిశ్చంద నీవు నిక్కముగా క్షిరాతులకు జన్మింపవలసిన వాడవి క్షిరాతులకు